జ్యేష్ఠరాజు సాదరీమధిపతాశివసంభా శంకరాచార్యుధ్యమాన్మరాచార్యపరే పరంకరాయం నమస్కృత్యోత్తమం తిభూ్యునే ఒక వ్యక్తి యొక్క జీవితం వాడి యొక్క దర్శనం మీద ఆధారపడి ఉంటుంది దర్శనము అంటే విషం జీవితాన్ని గురించి నాకున్న ధారణ అభిప్రాయం భావన ఏది ఉన్నదో నిష్కర్ష ఏదిగలదో బట్టి జీవితం నడుస్తుంది ఉదాహరణకి ధనము జీవితంలో ప్రధానమైన అంశము అనుకున్నవాడికి వాడు సకల భోగాల్ని దూరంగా పెట్టేస్తాడు లోభి భోగాల్ని దగ్గరికి రానివ్వడు ఎందుకంటే భోగాల్లో ఖరీదు ఎక్కువ ఖర్చు ఎక్కువ అంచేత వాడు భోగాలని దగ్గరికి రానివాడు సెంటిమెంట్ దగ్గరికి రానివాడు ఆ డబ్బుని కూడా కూర్చుంటాడు వాడి జీవితము స్థితిలో నడుస్తుంది చూసి వాళ్ళందరికీ అసహ్యస్తుంది ఏమిటి ఇలా ఉన్నాడు వీడిని కానీ వాడి మట్టికి వాడికి తన జీవితం సరిగ్గానే నడుస్తుంది అనుకుంటాడు అలాగే భోగ పరాయణుడు వాడికి ఎంత డబ్బు ఖర్చు అయిపోయినా ఎంత అప్పులు పెరిగిపోయినా వాడికి లెక్క ఉండదు ఆ భోగాలు అలా నడిచిపోతూ ఉండాలి సో వాడి ధోరణి వేరే ఉండదు అలాగే సం సంసారాలు లేక లౌకికుల యొక్క జీవన విధానంలో ఈ లోకము జాగ్రత్త అవస్థ దీంట్లో వచ్చే అనుభవాలు ఈ ఘటనలు ఇక్కడ ఉండే రాగద్వేషాలు బంధుత్వాలు ప్రేమలు ద్వేషాలు కోపాలు తాపాలు ఇవన్నీ చాలా సత్యాలు ఇవి చాలా ప్రధానమైనవి వెరీ ఇంపార్టెంట్ అవి చాలా దృఢంగా వాడి యొక్క ఆలోచనని వాడి మాటని చేతని చేష్టని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి సత్యాలు అవి ఆత్మ అంటే ఏమిటో ఆత్మ అంటారు ఈ ఆత్మ ఎక్కడుందో ఏముందో అని అనుకుంటారు ఈ ఆత్మ అనేది వాడికి ఉ లేదా అని ఎప్పుడూ మీమాంస సమాచారమే కానీ దాని ఎందు ఏ రకమైనటువంటి ఖచ్చితమైన భావన వాడికి ఉండచ్చు ఆత్మ ఉందంటారా అని అడుగుతాడు వాడే అడిగివాడే ఆత్మ కానీ ఆత్మ ఉందంటారా అని అడుగుతాడు వేరేస్ మహాత్ములకు జ్ఞానికి ఈ సంసారంలో ఉండేటువంటి ఘటనలు రాజద్వేషాలు తాపాలు కోపాలు ఇవన్నీ చాలా ఇద్రిలవెంట్గా చాలా సిల్లీగా అసందర్భంగా అయోగ్యంగా స్పష్టంగా మిథ్యగా కనబడుతూ ఉంటాయి కాబట్టి అంచేతనే ఒక జ్ఞాని దగ్గరికి ఒక సంసారి వెళ్ళి తన సంసార దుఃఖాన్ని విన్నవించుకోవడం అంటే ఎలా ఉంటుందంటే చాలా విడ్డూరంగా ఉంటుంది వీడేమో చాలా కష్టపడిపోయి చాలా దుఃఖపడిపోతా తన సమస్య చాలా ప్రధానమైన సమస్య వీడు వివరిస్తూ ఆ మహాత్ముడికి ఏమిటి అబ్బా లాది ఇలాంటి మిథ్యా విషయం మీద ఇంతలాగా గెలగలాడిపోతున్నాడు ఏమిటి వీడు అని ఆ మహాత్ముడు అనుకుంటాడు అసలు ఇద్దరికి పొంతమే కుదరదు సో ఒకడికి పొగలదే పొగలు ఏదో అది ఇంకొకడికి రాత్రి ఆ ఇంకొకడికి పడలేదో అది ఈ ఒకడికి రాత్రి సో భిన్న ధ్రువాలు ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలాగా ఉంటారు వీళ్ళు సో ఆ విషయాన్ని యానిష సర్వభూతనం ఉంటా ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అలా ఎందుకు చెప్పడం అంటే సంసారి యొక్క లక్షణాలని సుతరాము పూర్తిగా పరిత్య పూర్తిగా పరిత్యాగం చేసిన నాడు మాత్రమే ఆ వాల్యూ సిస్టమ్ని టోటల్గా డిస్మాంటిల్ చేసేసి దాని స్థానంలో ఒక కొత్త విషన్నని నిర్మాణం చేసుకున్నప్పుడు మాత్రమే మీకు సత్య లభిస్తుంది అప్పుడే మీకు సుఖశాంతులు మీకు అందుతాయి అని చెప్పడం కోసం ఇది ఎలాగంటే ఏ చీకటిలో మీరున్నారో ఆ చీకటిలో దీపం వెలిగించటం మానేసి మిగతా వ్యవహారాలు మీరు ఎన్ని చేసినా మీకు సమస్య పరుస్తారు దీపం వెలిగించటమే సమస్య పరిష్కారం అది మినహాయించి మీరు ఎన్ని చేసినా దానికి పరిష్కారం కాదు ఇప్పుడు ఉదాహరణ వాడు కలదంటున్నాడు కలలో వాడిని ఓ కిశాత్యం వెంటాడుతూ భయపడుతూ పరుగులెత్తుతున్నాడు ఇప్పుడు దానికి పరిష్కారం ఏమిటి అది సమస్య కదా వాడు దుఃఖపడుతున్నాడు కదా భయపడుతున్నాడు దుఃఖం ఆ దుఃఖానికి పరిష్కారం ఏమిటి వాడు ఏమనుకుంటాడంటే భూతవైద్యుడు పరిష్కారం అనుకుంటాడు భూతవైద్యుడు వచ్చి వాడేదో ఏదో చేస్తాడు సీసాలో పడతాడు భూతాన్ని సీసాలో భూతాన్ని పడతాడు నిప్పు పెడతాడు ఆ పొగ వస్తుంది పొగలు సీసాలో పట్టవచ్చు పెద్ద విషయం కాదు పొగలు అంటే చాలా ఈజీగా సీసాలో పట్టవచ్చు దాని ఆ సీసా దాంట్లో కూర్చోబెడితే సీసాలో పొగలికొస్తుంది ఆ మూత పెట్టడమే చాలా సవకాశంగా చేయొచ్చు కూడా ఆ చూపిస్తాడు ఇదిగో ఇది దెయ్యం అంటాడు అంటే మీరు కాపుస్తుంది సో ఆ విధంగా ఆ పిశాచం సమస్యని భూత వైద్యుడి ద్వారా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది అలా పరిష్కారం అవుతుందా లేకపోతే నిద్రలేస్తే పరిష్కారం అవుతుందా నిద్రలేస్తే పరిష్కారం సో ది ఓన్లీ వే ఆఫ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ డ్రీమ్ వరల్డ్ ఈజ్ టు నో టు సీ ద డ్రీమ్ యాజ్ ఎ డ్రీమ్ అంటే ఇంకా అంతకంటే ఏం చేయక్కర్లేదు డ్రీమ్ వరల్డ్లో వచ్చిన సమస్యకి డ్రీమ్ వరల్డ్లో వీడు దరిద్రుడు ఉన్నాడు అనుకోండి డ్రీమ్ వరల్డ్లో దరిద్రుడు ఇప్పుడు ఆ దరిద్రబా దారిద్ర్య బాధ నుంచి వాడు తప్పించుకోవాలంటే ఏం చేయాలండి ధనం సంపాదించాలా అయ్యో ధనం సంపాదించక్కర్లేదు అస కళని కళగా చూస్తే సరిపడు కానీ కళని కలగా చూడటానికి చాలా ధైర్యం కావాలి వివేకం కావాలి జ్ఞానం కావాలి ఈ జీవితము ఇట్స్ ఎ లాంగెస్ డ్రీమ్ ఇట్స్ ఎ పాసింగ్ షో ఆ మాత్రం సత్యం ఈ పాటికి మన అందరికీ అవగతం అయి ఉండాలి ఎందుకంటే గత యాభై అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఆ జీవితాన్ని సానపట్టి దాన్ని దారికి తీసుకురాటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఒక్కటో ఒక వంకర తీసినట్టుగా అది ఏమీ దారికి రావటం లేదు ఇప్పటికైనా ఇది మిథ్యా అనే అనుభవానికి రావాలి ఒక పాటికే అనుమాని జీవితం మిథ్య అంటే వాడికి అందదు ఐ కెన్ అండర్స్టాండ్ అది ఇటో ఇటోటో చూస్తూ ఉంటాడు హీ హీ వాట్స్ సమ్థింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఔట్ ఆఫ్ దిస్ లైఫ్ ఐ అప్రిషియేట్ ఇట్ కానీ జీవితంలో మలి దశలో తొలి దశలో కాకపోయినా మలి దశలోనైనా ఈ జగత్తు మిథ్యాన్ని తెలుసుకోవటంలో ఇబ్బంది ఉండకూడదు కాబట్టి సో యానిష సర్వభూతానం ఇది ఆ శ్లోకం యొక్క ఆ శ్లోకం యొక్క బ్యాక్గ్రౌండ్ అలా ఉంటుంది మనం భాష్యం చూస్తూ ఉన్నాము గౌరపదాచార్యులు శ్లోకం అన్నారు అన్యథా గృహత స్వప్న నిద్రాతత్వమత విపర్యాసే తయో క్షీణే తురీయం పదమశ్ను అని చెప్పి అక్కడ చెప్పాను మెహదీపట్నంలో చెప్పాను ఈ శ్లోకం అన్య ఆయన స్వప్నము నిద్ర జాగ్రత్త మూడింటికి ఒక పరిభాష పెట్టుకున్నాడు ఏమిటంటే అన్యథాగ్రహ్ణత స్వప్న అక్కడ లేనిది ఉన్నట్లుగా గ్రహిస్తే దాని పేరు స్వప్నం అన్నాడు సో తాడు చూసి పావున భ్రమపడుతూ ఉంటాడు దాని స్వప్నం లేనిది ఉన్నట్లు గ్రహించటం తర్వాత నేడను చూసి దెయ్యం అనుకుంటాడు దాని స్వప్నం ఎందుకంటే స్వప్నంలో మనము ఒక లేని విస్తృతమైన ప్రపంచాన్ని ఉందని అనుకున్నాం చూడడం తప్పు కాదు సినిమా చూడడం తప్పు కాదు సినిమా కరెక్ట్ అనుకునే ఆ హీరోకి ఓటేయడం తప్పు ఆ లెవెల్ దాకా అది కరెక్ట్ అనుకోవడం తప్పు టు దట్ ఎక్స్టెంట్ యుష్యూమ్ దట్ ఇట్ ఈస్ రియల్ అది తప్పదు సినిమా చూడడంలో తప్పే ఉండదు ఎంజి రామచంద్రన్ పదో అంతస్తుమించి చూస్తాడు నేల మీద రోడ్డు మీద ఎవరిలో భేదవాడిని ఒక దుర్ దుర్మార్గుడు విలన్ హింస పెడుతుంటే హీరోయిన్ విలన్ హింస పెడుతుంటే పదో అంతష్ట మించి చూస్తాడు చూసి అక్కడి నుంచి జర జర జర పాక్కుంటూ వచ్చేసి ఆ విలన్నను కొట్టేసి ఆ హీరోయిన్ రక్షిస్తాను ఇది అయినా పదిహేను రోజులకే ఎలక్షన్ అయితే వాడు ఎగుతాడు అని నేను జరిగాను సో టు దట్ ఎక్స్టెంట్ అది సత్యం అనుకోవడం తప్పు కానీ సినిమా చూడడం తప్పు కాదు సో అన్యథాగృహత స్వప్న సో సత్యాన్ని సత్యంగా తెలుసుకోలేకపోవటం అసత్యాన్ని చూసి భ్రమపడ్డం అది సత్యం అంటే మన జాగ్రత్త అవస్థంతా కూడా స్వప్నం అయిపోయింది నిద్రా తత్వమజానత తన స్వరూపాన్ని తెలుసుకోలేకపోవటమే నిద్ర నిద్రలో మనకి ఏమీ తెలియదు కదండి నేను హాయిగా నిద్రపోయి నాకేమీ తెలియలేదు అంటాడు ఆ ఏమీ తెలియకపోవడమే నిద్ర సో అన్యథాగ్రహణమో అగ్రహణమో ఉంటాయి గ్రహణం అంటే తెలుసుకోవడం అన్యథాగ్రహణం ఏమిటి స్వప్నం అగ్రహణమేమిటి నిద్ర వీడు ఆత్మస్వరూపాన్ని గురించి వీడికి అసలు ఏమీ సమాచారం ఉండదు ఇప్పుంటారు చూడండి ఈ డజంట్ హ్యావ్ ఎ క్లూ అబౌట్ ద ట్రూ నేచర్ ఆఫ్ హిమ్స్ ఆర్ హిస్ ఎల్ఫ్ ట్రూ నేచర్ వాట్ ఆర్ మై అనే విషయంలో వాడికి వాడికి ఏమీ క్లూ లేదు అదే అజ్ఞాన నిద్ర ఈ విపర్యాసే తయోహ క్షీణే ఈ అన్యథాగ్రహణ అగ్రహణములనే దోషములు క్షీణించినప్పుడు అవి కొంత సన్నగిల్లినప్పుడు పూర్తిగా తొలగిపోవడం మాట ఎలా ఉన్నా కొంత సన్నగిల్లినప్పుడు తురీయం పదమశ్ణుతే సో ఆ నాలుగవది ఆత్మ ఇవి మూడు కదా స్వప్న సుషుక్తులు మూడైతే ఈ మూడింటికి సంబంధించిన నాలుగవది ఏమిటవుతుంది తురీయం ఆత్మ ఆ తులీయ స్థానాన్ని అంటే మూడింటిని వ్యాపించి ఉంటూ కూడా ఈ మూడింటికి అతీతంగా ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని వాడు పొందుతాడు అని అంటారు ఆయన ఎనీవే సో ఈ నిద్రా స్వప్నము జాగ్రత్త వాటిని జ్ఞానానికి జ్ఞానము అజ్ఞానము అన్యథాగ్రహణము లేదా అన్యథా తెలుసుకోవటము అనేవాటికి ముడిపెట్టి ఆ విధంగా మెటఫర్ రూపంగా చెప్పడం ఇది వేదాంత శాస్త్రంలో ఇది ఒక ప్రక్రియ దాంట్లో మనం ఉన్నాము సో భాష్యంలో ఎక్కడి వరకు వచ్చేమంటే నా స్వాత్మవిషయత్వాత్మజ్ఞాన ఆత్మన స్వాత్మని ప్రవర్తక ప్రమాణాపేక్షత ఆత్మత్వాదేవ తదంత సర్వప్రమానం ప్రమాణత్వ ఆత్మస్వరూపాధిగ సతి పునః ప్రమాణప్రమేయ వ్యవహార సంభవతి ఇప్పుడు చూడండి ఆత్మజ్ఞానములో ఇప్పుడు ఘటజ్ఞానం ఉన్నది ఘటజ్ఞానంలో విషయం ఏమిటి విషయం అంటే ఆబ్జెక్ట్ ఘట జ్ఞానంలో విషయం ఏమిటి ఘటం అండి ఘట జ్ఞానంలో విషయం ఘటం అంతే కదండి పట జ్ఞానంలో విషయం ఏమిటి పటం కుడ్య జ్ఞానంలో విషయం ఏమిటి కుడ్యం అవునండి ఆత్మజ్ఞానంలో విషయం ఏమిటి ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మని విషయం చేసి పెట్టేశారు అన్నమాట ఆత్మ విషయం అవదు ఇప్పటికీ ఎందుకంటే ఘటజ్ఞానంలో విషయం ఘటం అంటే ఘటం దృశ్యమైంది కదా పటము దృశ్యమైంది కుడ్యము దృశ్యమైంది ఆత్మజ్ఞానంలో విషయం ఆత్మ అంటే ఏమిటి ఆత్మ దృశ్యమైపోతుంది కాబట్టి అలాంటిది కాదు ఇది కాబట్టి ఆత్మజ్ఞానము అనేది స్వాత్మ విషయత్వా ఇప్పుడు ఘట జ్ఞానంలో ఒక ప్రమాణము ప్రమాణ ప్రవృత్తి ప్రమే ప్రమాత అని ఇలాగంటే ఒక వ్యవహారం ఉంటుంది అక్కడ ఘటం ఉంది దాన్ని కన్నుతో చూసి నేను ఘటజ్ఞానాన్ని పొందుతాను ఇది ఘటము అని నేను తెలుసుకుంటాను తెలుసుకునే నేను తెలుసుకోబడే ఘటాన్ని కన్నుతో చూసి తెలుసుకుంటాను అని ప్రమాణ ప్రమా ప్రమేయ ప్రమాణ అంటే కంటితో చూడ్డం ప్రమాతృ అంటే చూసేవాడిని ప్రమేయ ఈ వ్యవహారం ఉంటుంది ఆత్మజ్ఞానంలో ఇలాంటి వ్యవహారం ఉంటుందా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 ఇప్పుడు నేను నా భుజం మీద ఎక్కి కూర్చోవడం అనేది ఉండదు ఇంకోటి భుజం మీద ఎక్కి కూర్చోవడం ఉంటుంది కానీ నేను నా భుజం మీద ఎక్కి కూర్చోవడం ఏది ఉండదు అదేవిధంగా నేను నన్ను తెలుసుకోవడం ఏది ఉండదు మరైతే బ్రహ్మ జిజ్ఞాస కదా ఆత్మ బ్రహ్మ ఆత్మ ఆత్మను తెలుసుకోవాలనే కోరిక ఏమిటి కోరిక అని మీమాంస మైత్రేయ బ్రాహ్మణంలో వస్తున్న ప్రధాన ఈ ప్రసంగం అక్కడ ఏమని చెప్తారంటే వీడు ఏమనుకుంటాడంటే నేను ఆత్మని తెలుసుకోవాలి నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే అర్థం ఏంటండి ఆత్మని తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకోవడం ఏమిటండి ఆత్మ నువ్వే అయినప్పుడు ఆత్మను తెలుసుకోవడం ఏమిటి అలాగే ఉండదు అయినా కూడా ఆత్మ అన్యము నాక నాకు ఇప్పుడు అందుబాటులో లేదు అన్యము నాకంటే అన్యముగా ఉన్నది నాకు దూరంగా ఉన్నది నాకు అందుబాటు అందు అందకుండా ఉన్నది అని వీడు కల్పించుకుని అప్పుడు దాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షిస్తాడు సో కల్పితమైన అజ్ఞానం చేత కల్పితమైన భేదాన్ని పురస్కరించుకుని నాకు ఆత్మసాక్షాత్కారం కావాలండి అక్కడ ఆత్మసాక్షాత్కారం కావడం ఏంటి ఏదో ఘటన సాక్షాత్కరించాలి లేకపోతే టేబుల్ సాక్షాత్కరించాలంటే వీటిని అండర్స్టాండ్ కానీ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 కాబట్టి కల్పితమైన అన్యత్వాన్ని పురస్కరించుకుని అన్యత్వం అంటే మరొకటై ఉంటా కల్పితమైన అన్యత్వాన్ని కల్పితమైన అలభ్యత్వాన్ని కల్పితమైన అజ్ఞానాన్ని పురస్కరించుకుని దాన్ని బేసిస్గా చేసుకుని జిజ్ఞాస బయలుదేరుతుంది తీరా జిజ్ఞాస శాంతించిన తర్వాత జిజ్ఞాస ఎప్పుడు శాంతిస్తుంది జ్ఞానం కలిగినప్పుడు జిజ్ఞాస శాంతిస్తుంది అది ఎలా శాంతిస్తుంది అంటే ఓహో ఇది నాకంటే అన్యము కాదు అని తెలుసుకోవడం ద్వారా శాంతిస్తుంది అంతేకాని ఘటాన్ని పటాన్ని చూసినట్టుగా శాంతించడం కాబట్టి ఆత్మజ్ఞానం అంటే అనాత్మ తిరస్కారమునకే ఆత్మజ్ఞానం అని ఆత్మని ఘటాన్ని తెలుసుకున్నట్టుగా తెలుసుకోవటం కుదరదు ఇది ఒక వ్యవస్థ దీన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది కాబట్టి ఆత్మజ్ఞానస్వాత్మ విషయత్వా కాబట్టి ఈ ప్రవర్త ప్రమాణము అనేది ఆత్మస్వరూపం విషయంలో ప్రవర్తిల్లదు ఎందుకంటే చూడండి ఆత్మనహా స్వాత్మని ప్రవర్తక ప్రమాణాపేక్షత నా సో ఇప్పుడు ఘటజ్ఞానం కావాలి అంటే ప్రమాణము ప్రవర్తిల్లాలి ప్రమాణము ఆపరేట్ చేయాలి ఆపరేట్ చేసి ఘట జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఘటజ్ఞానానికి ది ఆపరేషన్ ఆఫ్ ది ప్రమాణ నీడెడ్ ఈజ్ నీడెడ్ వితౌట్ ది ఆపరేషన్ ఆఫ్ ది ప్రమాణ ఘట జ్ఞానం కలగదు అటువంటి ఆపరేషన్ ఆఫ్ ది ప్రమాణ ఈజ్ నాట్ నెసరీ ఇన్ ది కేస్ ఆఫ్ ఆత్మజ్ఞానం అటువంటి ప్రమాణ ఆపరేషన్ ఉండదు అయితే మరి శాస్త్రం ఎందుకంటే ఆత్మత్వాదేవా అది ఆత్మస్వరూపమే అయి ఉన్న చేత ఉదాహరణ మరైతే శాస్త్రం ఏమిటి శాస్త్రం ప్రమాణం అవునా కదా అంటే శాస్త్రము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 The The the end end end result result of negation. Oh, the end result so. That is the end residue so. Alla, Residue wrong sense lo తీసుకోకూడదు ఆ పదాన్ని ఇట్ మే బి యూస్ ఆల్సో రెసిడ్యూ అంటే ఆ మంచిదంతా పోయిన తర్వాత చెత్త మిగిలింది అది రెసిడ్యూ అలా కాదు సో ది ఎండ్ రిజల్ట్ ఆర్ ది ఎండ్ రెసిడ్యూ ఆర్ ది ఎండ్ కల్మినేషన్ డజంట్ సౌండ్ వెల్ సో అది సర్వ నిషేధ అవధి సంస్కృతంలో అయితే రిసిడ్యుల సెన్స్ లో కూడా వాడతారు నిషేష నిషేధ శేష అని వాడతారు శేషం అంటే ఏంటండి భాగహారంలో శేషాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో రిమైండర్ ది ఎండ్ రిమైండర్ దట్ ఈస్ ది వర్డ్ సో వెన్ యూ రిజెక్ట్ ఆల్ నాన్ ఆత్మన్ ది అండర్ రిమైండర్ ఇస్ ఆత్మ అండ్ దట్ ఈస్ యూ సో ఆ విధంగా నిషేధానికే శాస్త్రం కానీ ఆత్మని ప్రత్యక్షంగా మనకి అందజేయటానికి శాస్త్రం atma ఎందుకంటే ఆత్మ ప్రత్యక్షంగా అందజేయబడే పక్షంలో ఇట్ విల్ నాట్ బి వాట్ ఇట్ ఈస్ అది ఇంద్రియ గోచరము మనోగోచరము వినాశి అయిపోతుంది సో అక్కడ ప్రమాణం యొక్క అపేక్ష Aha. తర్వాత ఆయన ఏమంటారంటే సర్వప్రమాణానం ప్రమాణత్వస్య తదంతత్వాత్ అని అంటారు అంటే ప్రమాణములన్నీ అవి ప్రమాణంక ఆత్మజ్ఞానం అది ప్రమాణములు ప్రమాణములుగా ఉండటము అనేది ఎంతవరకు అంటే ఆత్మజ్ఞానము కలిగి వరకే ఎందుకంటే చూడండి కొంచెం ఇది ఈ డిస్కషన్ ఎలా ఉంటుందంటే కొంచెం కొంచెం అబ్స్ట్రాక్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ డిస్కషన్ వన్ హ్యాస్ టు గో త్రూ ఇట్ ఇప్పుడు చూడండి ప్రమాణము అనే దానికి ఆపరేషన్ ఎలా ఉంటుందంటే ఆ డివిజన్ ఉన్నప్పుడే ప్రమాణం యొక్క ఆపరేషన్ ఉంటుంది ప్రమాణము అంటే మీన్స్ ఆఫ్ నోయింగ్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ని ఆపరేట్ చేశారనుకోండి కన్ను ఉందనుకోండి కన్ను ఇట్ ఈస్ ఎ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇప్పుడు మీరు కన్ను మూసుకుని ఉన్నారనుకోండి కన్ను మూసుకుని ఉన్నప్పుడు మీరు ధ్యాన మార్గంలో ఉన్నారనుకోండి అంటే కంటతో చూడటం లేదు మనస్సుతోటి ఆలోచించట్లేదు ఎందుకంటే జ్ఞాత మనస్సులో ఉంటాడు జ్ఞాత ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ మైండ్ కాబట్టి మనస్సు కూడా చలనం లేదు అంటే ద సబ్జెక్ట్ ద నోవర్ ఉండడు ద ఇండివిజువల్ హూ నోస్ వాడు కూడా రిజాల్వ్ అయి ఉంటాడు ఆ స్థితిలో నోవర్ ఉండడు ద కన్ను ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ నోయింగ్ దాన్ని ప్రమాణం అంటారు అది ఆపరేట్ చేయదు నోన్ ఉండదు సో ద నోవర్ నోయింగ్ నోన్ అని త్రిపుటి అని అంటారు జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ అనే భేదము మూడు ఉన్నాయి ఈ మూడు మూడు మూడు ఉంటాయి మనం జగత్తుతో వ్యవహరించేపుడు మూడింటి యొక్క భేదం ఉంటుంది నేను కుండను కన్నుతో చూచుచున్నాను చూచేవాడు ఉంటాడు చూచే సాధన ఉంటుంది చూడబడే వస్తువు ఉంటుంది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 మనకి డివిజన్ పక్కాగా మన ముందు నిలిచి ఉంది నేను జగ సగ సర్వము నుండి ఐసోలేటెడ్గా ఇక్కడ ఉన్నాను నా ముందు సర్వము కంటే భిన్నముగా ఇక్కడ పాట్ ఉన్నది ఆ పాట్ని నేను కన్ను ఉంది నాకు ఆ కన్నుతో నేను చూస్తున్నాను అని ఉంటుంది నా ఇప్పుడు ఆ ఆ మాట అన్న వెంటనే ఐసీడి పాట్ అంటే ఇట్ ఈస్ ది ఆపరేషన్ ఆఫ్ ప్రమాణ అండ్ మనకి డివిజన్ అంతా కూడా క్లీన్గా మూడింటి యొక్క డివిజన్ ఉంది ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ నేను చూచుచున్నాను అన్నారు కదా వాటాఐ అని ప్రశ్న వేయండి వాటామాయి వాటామై అని మీరు ఎప్పుడైతే ప్రశ్న వేశారో ది వెరీ ఫస్ట్ క్యాజువాలిటీ ఏమిటవుతుందో తెలిసిన ది ఆపరేషన్ ఆఫ్ ప్రమాణ బికమ్స్ ది క్యాజువాలిటీ ఎదురుకుండగా ఘటం అన్నది లేకుండా పోతుంది ఘట జ్ఞానం ఉండదు ఇంకా ఘటాన్ని మీరు చూడరు తర్వాత కన్నుతో ఘటమును చూచుతా కన్ను అనే ఇంద్రియము లుప్తమైపోతుంది ఇంక వాటామై అని మీరు ప్రశ్న వేసుకుంటే కన్ను పనిచేయడం మానేస్తుంది కన్ను మూసుకుని ప్రశ్న వేసుకుంటే మంచిది ఆ ఫోకస్ కోసం అని కన్ను తెరిచి కూడా మీరు ఫోకస్ చేస్తే కన్ను చూడడం మానేస్తుంది ఎందుకంటే మీ ఫోకస్ మరోచోట ఉంటే కన్ను చూడదు సో టు మేక్ ది ఫోకస్ పాసిబుల్ మీరు కన్ను మూసుకుంటారు వాట్ ఎవర్ ఇన్ విచ్ ఎవర్ వే యు డూ ఇట్ ఆ ప్రశ్నని కనుక మీరు ఒక రకమైన సార్ప్ సంతో కనుక ఆ ప్రశ్నని మీరు పరిశీ చేసినట్లయితే జ్ఞేయం ఉండదు జ్ఞాన సాధనం ఉండదు ఎప్పుడైతే జ్ఞేయం లేదో జ్ఞాత ఉండడం ఇంకేముంటుంది కేవల ఆత్మ చైతన్యము ఉంటుంది ఆ ఎరుక ఉంటుంది ఉనికి అయిన ఎరుక ఉంటుంది ఇంకేముండదు సచిత ఉంటుంది అప్పుడు ఈ ప్రమాణం ఏమైంది అక్కడ విలీనమైపోయింది కాబట్టి ఆత్మ నిష్టలో ప్రమాణము అంతమైపోతుంది సర్వ ప్రమాణత్వస్య తదంతత్వాదు ఎందుకంటే ఈ ప్రమాణములన్నీ దాన్నించి పుడతాయి ఇప్పుడు ఇది ఈ ఆత్మ ఎటువంటిదంటే ఇప్పుడు ఒక క్రూసి బుల్లు తీసుకుని దాన్ని త్రీ థౌజండ్ డిగ్రీస్ దగ్గర పెట్టండి ఇట్ ఈజ్ హాట్ త్రీ థౌజండ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో హాట్గా ఉంటుంది దాంట్లో తీసుకెళ్లి నెక్లెస్ వేస్తే ఏమిటవుతుంది బంగారం అయిపోతుంది దాంట్లో కర్ణాభరణం వేస్తే ఏమిటి అవుతుంది భర్ణ నాసాభరణం వేస్తే ఏమిటి అయిపోతుంది అలాగే మీరు ఆత్మస్వరూపంలో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 తన స్వరూపములో తానే నిలిచి ఉండుట పేరే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానము అంటే అర్థం ఆత్మవిషయక అజ్ఞాన ప్రతిషేధ అని ఆల్ నెగిటివ్ ఆత్మకి సంబంధించి వీడుకుండే అజ్ఞానాన్ని నిరాకరించడానికి ఆత్మ గురించి నీకు అజ్ఞానం ఉందని నీకు ఎలా తెలుసు తెలియకూడదేమిటి ఆయన శుభారావు అంటున్నావో లేదా ఇంకా అంతగంట పెద్ద అజ్ఞానం ఏం కావాలి లేకపోతే ఆ మేల్ ఆమె ఫిమేల్ ఆమె ఇండియన్ ఆంధ్ర ఆయన పంజాబీ అంటున్నావు లేదా దట్ ఈస్ ది ఆత్మ అజ్ఞానం కాబట్టి ఆత్మస్వరూప నిష్ఠ అంటే దాని విషయంలో చాలా కాషస్గా అప్రోచ్ అవ్వాలి కాషస్గా అప్రోచ్ అవ్వాలని ఎందుకు చెప్తున్నానంటే లోకంలో ఆత్మను ఒక దృశ్యంగా విషయంగా యాజ్డో దాన్ని అనాత్మగా తయారు చేసి పర్సూ చేసేటువంటి కల్ట్స్ ధారణలు కోకొలలుగా ఉంటాయి ఒక అంటాడు ఆత్మ బొడ్డు దగ్గర ఉంటుంది బొడ్డు దగ్గర నుంచి గుండెలకు వస్తుంది అంటాడు బొడ్డు దగ్గర ఉండి ఏదో ఉంది అది ఒక ఎఫర్ట్ వల్ల గుండెలకు అప్పుడు అది ఆత్మ అవుతుందండి దాన్ని దర్శించి వాడే స్వరూపం ఆత్మ అవుతుంది కానీ అవుతుంది ఒక ఆయన అన్నాడు నేను ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు నాకు వైట్ ఫ్లాష్ లాగా కనపడుతూ ఉంటుందండి ఆత్మ ఆ విధంగా కనపడుతుంది అంటాడు అంటే నేనంటాను అది అనాత్మైపోతుంది ఆత్మ ఎందుకు పోతుంది దాన్ని చూసివాడే ఆత్మ అవుతాడు కానీ చూడబడే జాతెలా అవుతుంది తర్వాత సంథింగ్ మూవ్స్ ఫ్రమ్ అప్ అండ్ గోస్ డౌన్ అంటాడు సో యుసి మీరు ఇలా ఇలాగే స్థిరంగా కూర్చుని సరైనటువంటి యోగాసనంలో కూర్చుని గాలిలా పీరుస్తూ మీరు ఆ స్పైన్ బేస్ని కనుక జాగ్రత్తగా మనస్సుతో భావన చేసి దాన్ని తాడనం చేసినట్లయితే భావనాత్మకంగా తాడనం చేసినట్లయితే eh kind of electricity nervous electricity moves up meer moving appan bhavanam jeste it does move up endukante bhavanam inchindedi ledhu bhavanaku anta balam undadu and it does move up i am not saying it doesn't move i move yankarane antam ledhu of course it moves but what moves is not atma aithe ippudu ivanne em cheyali అవన్నీ దాని గురించి ఎంత చేయకుండా డోంట్ వరీ అబౌట్ ఆల్ దాట్ సో నో యువర్ స్వరూపా క్లీన్ లైఫ్ అండ్ లివ్ ఎ వెరీ క్లీన్ లైఫ్ అండ్ ఫాలో సత్ ప్రాపర్ వాల్యూ సిస్టమ్ అండ్ డూ ది మెడిటేషన్ ఆఫ్ ది ఆత్మా అండ్ యూ హెవ్ అచీవ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ అంతేగాని గోయింగ్ అప్ ది రాంగ్ ట్రీ అంటారు ఇంగ్లీష్లో సామెత అలాగా ఊరికే పరిగెత్తుకుపోతూ ఉంటే ఏదో దేని వెంటనో పడుతుంటే ఎరగా ఉంటుందని అలాగా ఉంటుంది పచ్చగా ఉంటుందంటో అది అది ఎలా కుదురుతుంది అది నో సెన్స్ అని అని ఇంత పురుషంగా చెప్పాను జనరల్గా నేను అలా అన్నాను ఎందుకునో ఈ అలా అన్నాను ఆ భాష్యం చూసి అలా అన్నాను ఎనీవే తర్వాత నహీ ఆత్మస్వరూపాధి గే సతీ పునఃప్రమాణ ప్రమేయ వ్యవహార సంభవతి అంటే మీకు నేను ఒకటి అడుగుతా చెప్పండి మీరు అయామ్ అనే ఆ బీయింగ్లో మీరు ఫిక్స్ అయ్యి నిలిచి ఉన్న సమయంలో అది ఎంతసేపైనా అవ్వచ్చు మేబీ ఏ ఫ్యూ సెకండ్స్ మేబీ ఏ మినిట్ వాట్ ఆ సమయంలో మీకు భేదజ్ఞానం ఉంది ఆసలు మీరు మీ అనుభవం చెప్పండి నాకు లేదనే మీరు చెప్పాల్సి ఉంటుంది మీరు దేహముతోటి తాదాత్మ్యాన్ని చెందిన ఒక వ్యక్తిగా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 పొగలు కూర్చుని పాఠం చెప్పేప్పుడు ద్వైతం ఉంది కాబట్టి దాన్ని ఖండిస్తూ అద్వైతం అని నేను అంటున్నా నిద్రపోయారు దాంట్లో ద్వైతం ఉంటుందా అద్వైతం ఉంటుందా ఏముంటుందో నిద్రలో దాన్ని అద్వైతం అనొచ్చు ఎందుకన్నా అంటే జాగ్రత్త పోల్చి ఇదంతా ద్వై అద్వైతం అంటే ఇట్స్ ఎ రిలేటివ్ టర్మ్ జాగ్రత్త అవస్థ నిగేషన్ కదండి అద్వైతం అంటే అది నిఘేషన్ అది ద్వైత నిషేధమే కానీ మరొకటేం కాదు సర్వ నిషేధాల్లో మరో నిషేధం అది మనకు అనుభవానికి వస్తుంది కాబట్టి అది ఏకం అంటే అది ఒక్కటి అని ఆ ఒక్కటి అంటే మామూలుగా మీరు ఒకటి రెండు మూడు అని వ్యాపిల పళ్ళు లెక్క కాదు అక్కడ అసలు సంఖ్య ఉండదు సంఖ్య అంటే భేద ఖ్యాయతే అంటే జ్ఞాయతే అర్థం అలా స్పష్టంగా తేడాగా తెలియబడుతూ ఉండాలి అప్పుడు సంఖ్య అనే మాట వస్తుంది లేకపోతే సంఖ్య అనే ప్రసక్తే లేదు ఎన్ని అని ఎవడో లెక్క ఎందుకంటే ఆకాశం ఒక్కటి అని కూడా అండవు ఎందుకంటే దట్ ఆ ధోరణలో ఉండదు అంతే ఆకాశం ఒక్కటి అని ఎవడో అండవు ఏదో రెండు ఉన్నదానికి దృష్టాంతంగా చెప్పడం కోసం అంటే అనాలి కాని ఆకాశం ఒక్కటే అని అనిపించదు అనిపిస్తుంది కానీ ఆకాశంలో కూడా భేద దృష్టి గలవాడిని ఉద్దేశించి చెప్పాల్సి వస్తుంది అరే ఘటాకాశం మఠాకాశం వేరు వేరు కాదు ఒకటే అని తెలుసుకోని చెప్పాల్సి వస్తుంది దృష్టాంతంగా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 ఆత్మైవ సర్వమభూత్ ఏ అవస్థయతే ఏ కాలము నుండిందైతే ఆత్మ సర్వము ఆత్మయే అయి ఉన్నదో అప్పుడు ఎవడు దేనిచే దేనిని ఆఘ్రానించును అని ప్రశ్న అంటే ప్రశ్నకి సమాధానం అపేక్షించే ప్రశ్న కాదు అది అది అది అంటే నిషేధము అంటే నా కశ్చిత్ నచిత్ నా కించి అని అర్థం ఎవడైనా దేనినైనా ఏ కాలం ముందైనా ఏకా ఏ విధంగానైనా అఘ్రాణించే ప్రసక్తి లేదు ఎందుకంటే అఘ్రాణించుటన్నది ప్రమాణ వ్యవహారం అది ముక్కు ప్రమాణం గంధానికి ముక్కు ప్రమాణం ప్రమాణం యొక్క ప్రవృత్తి కలిగిన కాలం దాంట్లో భేదమే ఉంటుంది ఆత్మస్వరూపంలో ఆ ప్రమాణం అంతమైపోతుంది విలీనమైపోతుంది కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న సందర్భంలో ఆత్మస్వరూప అధికమే సతి సమస్తమైన ప్రమాణ ప్రమేయ వ్యవహారం శాంతించిపోతుంది అంచేతనే ఆత్మస్వరూపంలో వేదం కూడా మిగిలి ఉండదు ఎందుకంటే వేదం ప్రమాణం కదా అంచేతనే బృహదార్లో చెప్తారు తత్ర వేద అవేదో భవతి అక్కడ వేదం వేదం కాకుండా పోతుంది పిత అపితీ వీడు తండ్రి నేను కొడుకు వ్యవహారం ఉందే ఆ వ్యవహారం లుప్తమైపోతుంది దాని అర్థం తండ్రిని సేవ చేయొద్దనో లేకపోతే తండ్రిని గౌరవించొద్దనో కాదు దట్ ఈస్ ఏ సెంటిమెంట్ విచ్ వి రెస్పెక్ట్ బట్ దిస్ ఈస్ ఎ సత్యం అదే రియాలిటీ సో ఇట్ ఈస్ లైక్ దాట్ అని చేతనే ఆయన అంటారు ప్రమాతృత్వం హీ ఆత్మను నివర్తయతి అంత్యం ప్రమాణం అయితే తత్వమసి అనే వాక్యం ఏమిటి ప్రమాణం అవునా కాదా అంటే అంత్యం ప్రమాణం అది ఆఖరి చిట్టజిగురి ప్రమాణం ఇంకా అక్కడితోటి సకల ప్రమాణ ప్రమేయ వ్యవహారం అంతమైపోతుంది అంత్యం ప్రమాణం అది ఏం చేస్తుందంటే తత్వమసి ప్రమాణం ఏం చేస్తుందంటే సర్వమునకు తనకు ఉండే భేదాన్ని నివారించి వేస్తుంది ఇప్పుడైతే సర్వానికి తనకి ఉండే భేదము నిరా నిరస్తమైపోయినదో తొలగిపోయినదో అప్పుడు ఇంకా ప్రమాతడు ప్రమేయ ప్రమాణ వ్యవహారమే ముక్తమైపో అంతవరకు భేద దర్శనంలో ప్రమాత ఎవరు నేను ఎవరు ఆత్మయే ఆత్మ ఉద్భవించింది నేను నక్లస్ ఏమిటి కాబట్టి ఆత్మయే ఒక నేను అనే రూపంగా ప్రకటమై ప్రమాతగా ప్రమాత అంటే జ్ఞాత జ్ఞాత అనే క్లోక్లో ఉంది ఆత్మయే ఇప్పుడు తత్వమశే అనే వాక్యం ఏం చేస్తుందంటే ఆత్మకు ఆ ప్రమాతృత్వమును అంటే ప్రమాత అనే క్లోక్ క్లోక్ అంటే అదొక ముసుగు ఆ ముసుగుని తీసి అవతలపారా అది తత్వమశే అనే ప్రమాణం అప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది మరి ఆ ప్రమాణ ప్రమాణం వాక్యం కదా వాక్యం ప్రమాణం కదా మరి ఆ వాక్య రూపమైన ప్రమాణం అవుతుంది వాక్యం అంటే పుస్తకంలో ఉన్న వాక్యం కాదు బయ్ వాక్యం అంటే బుద్ధిస్థమైన వాక్యం తత్వలసి అంటే బుద్ధిస్థమైన వాక్యం జ్ఞానాన్ని కలిగిస్తుందా పుస్తకంలో ఉన్నది కలిగిస్తుందా సో పుస్తకంలో ఉన్నది పుస్తకంలోనే ఉంటుంది అది అది దిస్తాం పుస్తకంలో వాక్యం ఉండదు పుస్తకంలో గీతలు ఉంటాయి వాక్యం ఉంటుంది అది పుస్తకంలో పుస్తకంలో గీతలుంటాయి ఇంకుంటుంది వాక్యం బుద్ధి ఉంటుంది కదండీ రేఖలు ఉంటాయన్నారు పుస్తకంలో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 వాక్యాలే గలవడం వాటెవర్ సో ఎనీవే సో ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ వాక్యము అనే ప్రమాణము ఆత్మ యొక్క ప్రమాతృత్వాన్ని నిరస్తం చేసి అంటే త్రోసిపుచ్చి ఆ ఆత్మని అద్వితీయంగా నిలబెట్టింది కదా మరి అదేమవుతుంది ఇది పెద్ద ద్వైతులు పెద్ద పూర్వపక్షం అవును ద్వైతులు వేసి పూర్వపక్షాలు ఎలా ఉంటాయంటే చాలా చాలా నిస్సారంగా ఉంటాయి కానీ మరి వాళ్లకు ఉన్న పూర్వపక్షాలు అదే ఇంకా అంతకుమించి వాళ్ళ దగ్గర లేవు అని చెప్పి వాటిని వాళ్ళు బాగా ఫోకస్ చేసి పెద్ద దెయ్యాలగా చూపిస్తూ ఉంటారు బూచాన్ని చూపించినట్టుగా చూపిస్తారు చూపిస్తే సామాన్య జనులు అబ్బా ఎంత గొప్పగా చెప్పాడు అని అనుకుని తలకాయలు ఊపుతూ ఉంటారు డు బసవన్నలా మహాత్ముల దగ్గర ఈ పూర్వపక్షాలు చాలా నిస్సారంగా కనపడతాయి ఆ పూర్వపక్షం వేసి వాడిని వాడిపై జాలి వేస్తుంది ఒకసారి రాజమండ్రి నుంచి కాకినాడ నేను బస్సులో వెళ్ళాను నా పక్కనే ఒక ద్వైత విద్వాంసుడు కూర్చున్నాడు ద్వైతంలో విద్వత్తే ఉంటుంది అజ్ఞానంలో విద్వత్తే ఉంటుంది ఆయన అదో విద్వత్ దాంట్లో విద్వత్తు సినిమా పండితులు లేరు అలాగే సినిమా అంటే కనపడిదే కానీ ఉన్నది కాదు కదా ఆ కనపడి దాంట్లో దానికి ఓ ప్రైజు అవి కూడా ఉంటాయి ఇట్ యాజ్ ఇట్ సోమ్ రెవరెన్స్ సో ఆయన నన్ను ఓ పొరపక్షం నన్ను చూసేపటికి ఆయనకి వీడిని మనం ఓ ఆట ఓ ఊపిలని ఒక ఉత్సాహం ఆయనకి నాకే ఉత్సాహం ఉండదు నేను దండం పెడతాను నా దగ్గర ఎవరు కావాలంటే కూడా ఇస్తాను ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అన్ ఇండివిజువల్ దో హిజ్ ఐడియాస్ ఆర్ ఆల్ మీనింగ్ సో బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఐ రెస్పెక్ట్ హిమ్ సో తర్వాత ఏదో రామనామాన్ని చెప్పిస్తాడు రాముణ్ణి ఆరాధిస్తాడు సో మన అందరం కూడా రాముని వంశానికి చెందిన వాళ్ళం రాముని ఆరాధించేటువంటి ఒక జాతికి సంబంధించిన వాళ్ళం ఒక సంస్కృతికి సంబంధించిన వాళ్ళం ఆ రకమైన ఏకత్వం ఎక్కడికి పోతుంది దట్ ఈజ్ ఆల్వేస్ డేర్ సో ఐ రెస్పెక్ట్ హీమ్ బట్ హీ హీ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హీ మే నాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కెథాలిసిటీ ఆ విశాల హృదయ ఆయనకు ఉండకపోవచ్చు హీ మే థింక్ వీడు అద్వైత అద్వైత ఉంటాడు వీడు దైవ విరోధను ఏదో భ్రమలో ఉంటాడు ఆయన ఓ పూర్వపక్షం ఒకవనైతే ఊరికే స్వామిజీ మిమ్మల్ని మాట్లాడుగుతా అని చెప్ప చెప్పండి అండి ఆ పోనీ అడగండి జిజ్ఞాసతో అడిగితే ఇంకా సంతోషంగా ఉంటుంది అది చెప్పండి ఏమిటి అంటే ఏదో పూర్వపక్షం నేను ఏమన్నానంటే చూడండి మీరు ఇలాంటి పూర్వపక్షాలను పట్టుకుని మీరు వెళ్లాడుతూ ఉండడం వల్ల ఏ ఉపయోగం ఉండదు అంటారు మీరు సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అని చెప్ప అంటే మరి ఇప్పుడు మరి ఇది మీరు ఎప్పుడైనా క్లాసుకు రండి చెప్తాను ఈ బస్సులో ఈ రోజలో ఈ పూర్వపక్షండి చెప్తాను ఈ పూర్వ అయ్యా ఈ పూర్వపక్షం మేము మామూలుగా ఒకటో తరగతి వేదాంతం చదివేపుడు వేదాంతంలో ఒకటో తరగతి చదివేప్పుడు ఇప్పుడు వేదాంతంలో పిహెచ్డీ చేస్తూ ఉన్నాము అప్పుడు ఒకటో తరగతి వేదాంతం చదివేపుడు ఈ పూర్వపక్షాన్ని పక్కన పారేసి మేము రెండో తరగతిలోకి వచ్చాము అది మీ పూర్వపక్షం నిస్సారమైన పూర్వపక్షం పట్టుకుని సో వేదం ప్రమాణమా కాదా తత్వమసి ప్రమాణం అంటదవా కాదా ప్రమాణము జ్ఞానాన్ని కలిగిస్తుంది అయితే ఇప్పుడు ఎన్నున్నాయి ఆత్మని ఒకటి ఉంది ఆత్మజ్ఞానాన్ని కలిగించే వేదం రెండవది ఉంటుంది ద్వైతమా అద్వైతమా ఇది పూర్వపక్షం అంటే చూడు వేదం ప్రమాణం ఎంతవరకు తెలుసిన ఆత్మస్వరూప విజ్ఞానం కలిగే వరకు కలిగిన తర్వాత ఏమవుతుంది వేదం అప్రమాణం అయిపోతుందా లేకుండా పోతుందా లేకుండా పోతుందాన్ని వల్ల అఘాయిత్యంగా మొహం పెట్టి అడగద్దు వేదం లేకుండా పోతుందని వేదమే చెప్పింది ఎత్ర వేద అవేదో భవతి ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఇతర వేద అవేదో భవతి వేదం అవేదం అయిపోతుంది వేదము అంటే అర్థం అంటే వేదయతీతి వేద తెలుపుడు చేసేది కనుక వేదం ఇంకా తెలుపుడు చేసేందుకు ఏం లేదు అక్కడ భేదమే లేదు వేదం అప్రమాణం అయిపోతుంది దీనికి భగవాన్ నవమహర్షి దృష్టాంతం చెప్పేవారు ఈ శ్మశానంలో మరి అలా చెప్పేవారు దృష్టాంతం వారికి శ్మశానం అంటే వారికి అది పెద్ద భయంకరమైనలాగా భాషించకపోవడం చేతి చెప్పారు అనుకున్నాము సో ఈ దేహాన్ని కాలుస్తాడు వాడు ఆ కాల్చివాడు ఉంటాడు వాడు ఆ దేహాన్ని కాల్చేప్పుడు ఆ కట్టెల మీద దేహాన్ని ఇటు అటు కొంచెం మా కదల్చాల్సి ఉంటుంది ఇప్పుడు వంకాయ పచ్చడి చేసేప్పుడు ఆ వంకాయని దాంట్లో పారాస్థితి లేకూడదు కొంచెం ఇటు అటు కదుగుతూ ఉండాలి దాన్ని లేకపోతే అది అది సరిగ్గా కుక్ అవ్వదు సో అదే పరిస్థితి దేహానికి ఉంటుంది కాబట్టి హీ మూ సిట్ దిస్ సైడ్ దట్ సైడ్ ఆ మూ చేయడానికి ఒక కట్టి ఉపయోగిస్తాడు అది ఇంకా దేహం సెట్ అయిపోయింది ఇంకా దానికి చేయాల్సిందేం లేనప్పుడు ఆ కట్టి తీసుకొచ్చి లోపల పెట్టుకోడు ఆ కట్టి దాంట్లో పారేస్తాడు ఈ ప్రమాణం అట్టికట్టే అజ్ఞానాన్ని నివారణ చేసి తను కూడా భస్మం అయిపోతుంది కాబట్టి అంత్యం ప్రమాణం ఆత్మను నివర్తయతే అంత్యం ప్రమాణం అని ఆయన అంటున్నారు నివర్తయే వణీభవతి స్వప్నకాల ప్రమాణమివ ప్రబోధే ఒకసారి అది ఆ అంత్య ప్రమాణమైన తత్వమశ్రీ మహావాక్యము అజ్ఞానాన్ని నివారించేసి ఇంకా తను పక్కన కూర్చొని ఇదిగో నేను ప్రమాణం ఉన్నాను తెలుసుకో అని ఇంకా చెప్పేది ఏమి ఉండదు అప్రమాణీ భవతి అంటే ఆ ప్రమాణం అయిపోతుంది ఇంకా ప్రమాణంగా మిగిలి ఉండదు అంచేతన ఆత్మజ్ఞానం వేదాన్ని కబళించి వేస్తుంది దేవుణ్ణి కబళించి వేస్తుంది ఎందుకంటే దేవుడే గనక దేవుడి కంటే లేదు కనుక సర్వమును కబలించి వేస్తుంది ముంచేతనే దానికి జ్ఞానాగ్ని అని పేరు పెట్టారు అగ్నిహోత్రం ఎందుకు అగ్నిహోత్రం చేసే పని ఏమిటంటే అది అన్నింటినీ మూడిది కింద మార్చిపెడుతుంది మీరు ఆజ్య హోమం చేయండి తర్వాత చెరువు చెరువు అంటే వండిన అన్నానికి చెరువు అని అంటారు హోమం చేయండి పురోడాశం హోమం చేయండి పురోడాశం అంటే బియ్యపు సత్యనారాయణ ప్రసాదం లాంటి ముద్దకి పురోడాశము అని అది హోమం చేయండి సమిధులు హోమం చేయండి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 స్వామీజీ కూడా ఘాటను కట్టుకోకపోతే ఇంక మరి నేతాపతి వాళ్ళకి వాళ్ళకి వాడేవారు సో ఆయనకి పట్టుదిస్తే వాళ్ళు అనుకున్నారు ఆయన దాన్ని భుజం మీద వేసుకుని కప్పుకుంటారు ఆయన ఆ హోమం చేసి హడావిలో ఉన్నాడు ఆయనకు హోమం ఎందుకు హోమం వాళ్ళకన్నా పురోహితులకి వాళ్ళకి అప్పచెప్పదా ఈయన ఏం చేసేటంటే ఏదో ఒక ఆవేశం వచ్చి ఈ పట్టు చేరిన అగ్నిహోత్రంలో వరసీ అబ్బో స్వామీజీ పట్టు పట్టుపంచని హోమం చేసేసారనే అందరూ మహానం పటమంజన హోమం చేయడం ఏంటంటే ఎక్కడైనా ఉందాగా ఏదో వాటే అదాన్ని కూడా బూడిద చేసి పెడుతుంది సర్వాన్ని బూడిద చేసి పెడుతుంది ఏమీ మొహమాటం ఉండదు జ్ఞానాగ్ని కూడా అంతే జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని భస్మ సాత్కృత భస్మం చేసి పెడుతుంది ఇప్పుడు వస్తువుని పాటు చేయకూడదు నేను ఒకే ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్తున్నాను గుమ్మిడికే ఉందనుకోండి గుమ్మిడికే లక్ష్మీదేవి స్వరూపం ఉంటారు గుమ్మిడికాయని నేల మీద కొట్టేసి దాటుకుని వెళ్ళకూడదు సినిమా అలా గుమ్మిడికాయని అలా రాతి మీద అలా పడేయాలని కొట్టేసి దాటుకుంటూ వెళ్ళకూడదు తప్పదు యూ షుడ్ నాట్ డూ ఇట్ సో గుమ్మిడికాయను ఏం చేయాలంటే దండం పెట్టాలి దానికి ఏదైనా ఎవరికైనా ఇవ్వచ్చు లేకపోతే జాగ్రత్తగా పగల కొట్టి లోపల గింజలన్నీ భద్రం చేసుకుని వాటి కూడా తింటారు ఆ గింజల్ని ఈ మిగిలిన ముక్కలు ఉంటాయి చూడండి వాటికి కుంకుమ అది రాస్తే తినడం కష్టం అవుతుంది అది అప్పుడే అక్కడ ఉండదు ఇంకా కుంకుమ ఎందుకు దానికి ఆ డైస్ అన్నీ దానికి పెట్టడం అనవసరం దాన్ని ఏసరిచి తీసుకెళ్ళి మనం కిచెన్లో ఇస్తే వాళ్ళు చక్కగా పులుసులో వేస్తారు ఎంతో రుచిగా ఉంటుంది అమెరికాలో ఈ కుంభర్ కుకుంబర్ కాదు గుమ్మడికాయ ఏమంటారు పంప్ కెన్ పంప్ కెన్ it is the most famous item and i love that item nan adugutaru apple pai kavala pumpkin pai kavala naaku pumpkin pai isukorannu antha i love that item endukante gummidi kai vichi deeniki radandi gummidi kai lante asalu shaakam unda nanalla neela paalu cheyatam chala tappu ala ippudu neela paalu edi cheyadu anyway so kanuka ankyam pramanam adi ella separate ga em migalu undadu adi apramani bhavati adi atma lo vilinamayipukundi daniko drushtantam స్వప్నకాల ప్రమాణమివ ప్రబోధే నేను ఒకటి గమనించా ఇప్పుడు పెద్ద పెద్ద ఫిలాసఫర్ సదామతీర్థ రమణ మహర్షి తర్వాత నిసర్గదత్త మహారాజ్ ఇలాగంటి మహాజ్ఞానులు ఉంటారు వాళ్ళ బోధలు చూస్తుంటే సమ్హ్ ఐ లుక్ అట్ ఇట్ లైక్ దిస్ వాళ్ళు చెప్పిన ప్రతి మాట మీకు శంకర భాష ప్రతి మాట వితౌట్ ఎక్సెప్షన్ వాళ్ళు శంకరాచార్యులు చెప్పండి ఏదీ చెప్పలేదు ఆ మాట వాళ్ళు కూడా అలా క్లెయిమ్ చేయరు రమణ రామతీర్థం ఉన్నారనుకోండి హీ దాట్ ది ఆల్ పేర్ దయర్ ఒబీసెన్స్ టు శంకర శంకర ఈస్ ది దార్శనిక చక్రవర్తి ఆయన తరువాతి కాలంలో ఎంతమంది మహాత్ములు వచ్చారు ఆధునికులు అర్వాచీనులు ప్రాచీనులు అందరూ కూడా ఎంతమంది మహాత్ములు మధుసూదన సరస్వతి బ్రహ్మానంద సరస్వతి కరపాత్రజీ మహారాజ్ అఖండానందజీ మహారాజ్ ఆధునిక కాలం పేర్లు చెప్తున్నా పాత పేరు గుప్తురాక సో ఇలాగంటి ఎంతమంది స్కోర్స్ ఆఫ్ మహాత్మాస్ వాళ్ళు తమ అనుభవాన్ని రంగరించి వాళ్ళు